చేసేటటువంటి దానిని కదలపకుండా ఉండటం రావాలి ఏ చైతన్య ప్రభావం చేతైతే అన్ని కదులుతూ ఉన్నాయో ఆ చైతన్యం కదలకుండా ఉండాలి అవధి చెప్తున్నాం ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాం బుద్ధి యొక్క కదలిక దగ్గర మొదలుపెట్టాం కారణం ఏమిటి ఇవన్నీ అపంచీకృత పంచమహాభూతాల నుంచి వచ్చినాయి సూక్ష్మాంగములు అందుకని ఇవి అసాధ్యంగా ఉన్నాయి ఎవరికైనా సరే పంచీకృత పంచభూతాల నుంచి వచ్చిన పంచేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇంద్రియజ్ఞంలో సాధ్యమవుతాయేమో కానీ అంతరింద్రియాలను స్వాధీనపరచుకోవాలి అంటే బిందు అందందు కంపించుచుండును చైతన్య బిందువు కంపిస్తూ కదలకుండా ఉండదు అది ఆ చైతన్య స్వాధీనత ఎవరికైతే వాడు జ్ఞాన భూమికలలో నాలుగవ జ్ఞాన భూమిక దాటి ఐదవ జ్ఞానభూమికైన జీవన్ముక్త అవస్థకు చేరతాడు చైతన్య స్వాధీనత అయితే బ్రహ్మానికి నేను నేనైనా నేనుకు చేరుకుంటాడు చైతన్యం గురించిన వ్యవహార అంతా కూడా నాలుగు మహావాక్యాల్లో మానవుడికి అనుభూతం అవుతూ ఉంటుంది కానీ ఉపదేశవాక్యం ఒకటి తత్వమసి అంటే గురువుగారు ఎప్పుడు తత్వమసి గురించే చెప్పాలి మిగిలినవన్నీ శిష్యుడు తాను సానుభవంతో గురువుగారికి చెప్పుకోవాలి ఇలా జాగ్రత్తగా నాలుగు మహావాక్యాల యొక్క అనుభవాన్ని ఎవరైతే నిజ జీవితంలో ఐదవ జ్ఞాన భూమికతో అయమాత్మా బ్రహ్మము అనేటటువంటి నిర్ణయాన్ని పొందాడు ఇక అక్కడి నుంచి ఆరవ జ్ఞానభూమిక సర్వం కల్విదం బ్రహ్మ ఏడవ జ్ఞాన భూమిక పరబ్రహ్మ కానీ స్వయమిక ఇలా స్వయమైనటువంటి స్థితిలో ఉండాలన్నమాట ఇట్లా ఏడవ జ్ఞాన భూమిక తర్వాత అప్పుడు మొదలవుతుంది పరాత్పర పరబ్రహ్మ దాని తర్వాత దాని తర్వాత లేదురా బాబు పరాత్పరమే ఆహారం ఇట్లా జాగ్రత్తగా జ్ఞాన యొక్క నిర్ణయాన్ని పొందటానికి ఉపయోగపడేది కూడా ఈ బుద్ధే ఇంట్లో మోలన నిలబెట్టిన చీపిరి సరిగ్గా నిలబెట్టలేదని చెప్పేది కూడా ఈ బుద్ధే సమాధి నిర్ణయాన్ని చేయడానికి ఉపయోగపడేది కూడా ఈ బుద్ధే జ్ఞాన భూమిక అనుభవాన్ని నిర్ణయం ఉపయోగపడేది కూడా ఈ బుద్ధి తాను పరబ్రహ్మనే నిర్ణయంలో మౌనం వహించేది కూడా ఈ బుద్ధి లేకుండా కూడా ఈ బుద్ధి కాబట్టి పిల్లవాడిని మూడో ఏడు నుంచి మూడు వందల ఏళ్ళ వరకు ఒకటే ప్రశ్న అడుగుతుంటాం బుద్ధి లేదు అని అడుగుతుంటాం బుద్ధి లేదు అంటే అర్థం ఏంటి ఇప్పుడు బుద్ధి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం లేదని ఎక్కడ స్థిరంగా ఉండాలో అక్కడ ఉండటం లేదని అర్థం అంతేగాని బుద్ధి లేదని కాదు బుద్ధి అసలు ఎక్కడ ఉండాలి స్థిరంగా ఏ లక్ష్యంలో ఉండాలి లక్ష్యశుద్ధి కలిగి ఉండాలి అప్పుడే లక్ష్య సిద్ధి సాధ్యం నీ లక్ష్యం ఏమిటో నీకు నీ బుద్ధి గుర్తు చేయడం కోసమే ఈశ్వరుడు నీగా విజ్ఞానమయ్యే కోశాన్ని ఇచ్చాడు బుద్ధినిచ్చాడు కాబట్టి మానవులందరికీ కూడా ఒకే ఒక లక్ష్యాన్ని ఒక సూత్రంలో ప్రతిపాదించు దేహోదేవాలయో ప్రోక్త జీవో దేవసనాతన జ్ఞానమాలియం సోహం భావేన పూజే ఏమంటే నాకు ప్రాణం పనిచేయాలా వద్దా ఇప్పుడు సోహం పనిచేయాలి అంటే తెలుసుకోవాలి అంటే ఉండాలి ఆయన ప్రాణం లేకపోతే అంటే శవం దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పేమనుకోండి దేహమే దేవాలయము జీవుడే బ్రహ్మము అజ్ఞాన మాలిన్యం పోగొట్టుకునే సోహం భావనలో ఉండు అని శవం దగ్గరికి వెళ్ళి మనం చెవిలో నారాయణ నారాయణ చెప్పేటప్పుడు చెప్పామనుకోండి అది ఆమె తెలుసుకుంటుందా ఏం ప్రయోజనం దానికి ఏం తెలియదు తెలియలేదు కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే నాలోపల నాకే స్వాధ్యాయ యజ్ఞం జ్ఞాన యజ్ఞంగా మారాలి ఈ ఆరు కేటగిరీలకు సంబంధించిన బుద్ధంతా అంతా కూడా మాలిన్యమంతా పోగొట్టుకుంటే అప్పుడు జ్ఞాన భూమికలకు సంబంధించిన జ్ఞాన యజ్ఞం జరుగుతుంది నీ లోపలే జరుగుతుంది రెండు ఆంతరిక యజ్ఞాలని ప్రతిపాదిస్తున్నాయి ఆంతరిక యజ్ఞాలు రెండు స్థాయి భేదాల్లో ఉన్నాయి అంతర్యజ్ఞ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఏమంటే నేను బయట బాగా వెతికి పట్టుకుంటానండి అమ్మవారిని దైవాన్ని కుదరదునైనా సాధ్యపడదు ఈ వాక్యం మీద పంతొమ్మిది వందల అంటే నాకు అప్పుడు సుమారు ఇరవై ఒకటి పదిహేడు పద్దెనిమిది అప్పుడు మాకు మా చె మా నాన్నగారి చెల్లెలు గారు ఒక ఆవిడ ఉన్నారు వారు దేవుపాసకు అారు ప్రతిరోజు శ్రీచక్ర నవావరణ అర్చన చేస్తారు వారితో ఒక చర్చ పడింది వారికి అప్పుడు ఒక నలభై పైన సరే అప్పుడు చర్చ ఆవిడ ఒకటే చెప్పారు ఎంతోసేపు కాసేపు ఒక గంట సేపు చర్చ జరిగితే ఆవిడ ఒకటే మాట చెప్పారు ఆయన అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్న ఒక మాటే చెప్పారు మా గురువు గారు ఈ ఆంతరిక యజ్ఞం చేయటం వచ్చిందని